సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఏడు దైవమా నీకు వెళిత తలపు కాక వేవేలు కర్మాల వేసారగవలసే హరియంటే బాపేటి అన్ని పాపాలు చేసిన పురినందు నమ్మిక పుట్టదుగాక నరసింహంటే వచ్చే నానా పుణ్యాలకు తిరముగా రుణములు తీర్చుకొనగలనా దేవ జగన్నాథయంటే తెగని జన్మములేవి కైవశమునా మనసుగాదుగాక గోవిందయని అంటే కూడని పదవులేవి కావిరి కాలమూరకే కడపేమునేము వేదనారాయణ ఎంటే వీడేటి బంధములు ఆదిగా మూడు లోకాలనైనానున్నదా త్రీదేవి పతి అయిన శ్రీవేంకటేశ్వరుడా ఏ దశ నీవే నన్ను ఈడేర్తూగా